ఓకే తర్వాత ఎవడైనా తిక్ చేయడనుకోండి ఎవడో తిక్కుతూ ఉంటాడు లేకపోతే ఏదో అవమానంగా మాట్లాడతాడు ఆటోవాడు రోడ్డుని ఆటోవాడిని పిలిచి ఏదో డైమండ్ ఎమోయ్ ఎమోయని లేకపోతే మర్యాదగా ఇవ్వండి అలా డైమండ్ పాయింట్కి వస్తారండి పపం చెల్చం అంటాడు నేత్ర వేయడా అంటే గడ్డావు అంటాడు ఎవరో ఒకటి అవమానిస్తాడు అవమానించినప్పుడు మీరు దానికి రెస్పాన్స్ ఇవ్వాలంటే బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ అవ్వాలా అక్కర్లేదా డోంట్ బికమ్ ఇది ఒక అభ్యాసం సో నాకు ఒకళ్ళ మీద కోపం వచ్చింది నేను ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తున్నారు ఏదో పుస్తకం ఏదో కావాలి కోపం అయితే వచ్చింది నేను వెంటనే ఐ విల్ షోహ్యం అని అనుకున్నా అంటే ఆ విల్ షోహ్యం అది ఇవే అని అనుకుని మళ్ళీ why should i become body identified person analojin ji uh, alojen ji i i responded to him uh, in a very uh, in a very loving way so it is very practical try just so da miro danne you have to put it to test nenu dehamu kaadu anane eskonu malli ka피 daage screen screen de upayogam ga you have to put it to test aa test chese samayam vachipudu testing patali దాన్ని ఏమంటారంటే అస్మాత్ శరీరాత్ సముత్ అంట అది అదే అర్థం అస్మాత్ శరీరాత్ సముత్య అంటే అర్థం అంతే కానీ ఈ శరీరం ఆ సినిమాలో ఉంటుంది చూడండి ఆ శరీరం అలా పడుంటుంది కాళిదాసు శరీర కాళిదాసు కాదు ఎవరు పరకాయ ప్రవేశం విఠలాచార్య సినిమాలో వాడు ఆ శరీరం అలా పండుంటుంది పండు అంటే ఏమిటి విలన్ రాజనాలు ఏం చేస్తాడు రాజనాలు ఏం చేస్తాడంటే సింహం వేషం వేసుకుని వస్తాడు వేసుకుని వస్తే కాంతారావు ఏం చేస్తాడంటే ఆ శరీరం అలా పడి ఉంటుంది అక్కడ సింహం పడిపోయిన చూస్తాడు వెంటనే అలా పడుకుంటాడు ఆ శరీరం వల్ల నుంచి సింహం శరీరంలోకి వెళ్ళి అటాక్ చేస్తాడు అప్పుడు రాజనాల సింహం శరీరాన్ని వదిలిపెట్టేసి పెద్ద పులి శరీరం వేసుకొస్తాడు అప్పుడు మళ్ళీ కాంచ కాంచ అలా చేస్తాడు సో అలా ఏదో ఉందేమో అని అనుకుంటే ఎలాంటి వాళ్ళు అలాంటివి ఏమీ ఉండవు ఏ మహిమలు అలాంటివే ఉండవు దిస్ కైండ్ ఆఫ్ నాన్సన్స్ విలాంటివి దేరట అస్మాత్ శరీరాత్ సముత్య ఎప్పుడైతే మీరు ఈ దేహాధ్యాస నుంచి పైకి లేచారో పరంజ్యోతి పరంజ్యోతి ఉపసంపద్య మీరు ఆ పరమాత్మ చైతన్యంలో విలీనమైపోతారు సంపద్య సంపద అంటే విలీనమవుతారు అర్థం సంపత్తి సంపద అంటే విలీనమవుతా ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పరమాత్మలో విలీనమైపోతారు అయిపోతే అప్పుడు మీరు అనుకోవచ్చు ఏమని అయ్యో నా దేహాభి దేహరూపం పోయిందే నేను తండ్రిగా ఉండేవాడిని కొడుకుగా ఉండేవాడిని పురుషుడు స్త్రీ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాడిని అలాగంటే ఒక పరిచ్ఛిన్న నా రూపం ఉండేది నా స్వంత రూపం పోయింది ఈ పరమాత్మ రూపం వచ్చింది గొప్పదే కానీ నా ఒరిజినల్ పోయింది అని నువ్వు అది నీ ఒరిజినల్ కాదు అది షాడో ఇదే నీ ఒరిజినల్ స్వేన రూపేణ అభినిష్పద్యతే నీవు ఇంతకాలానికి నీ స్వరూపంతో ఒరిజినల్ రూపంతో నీవు ప్రకటమై నిలబడతావురా ఏష ఆత్మ ఇదియే నీ యొక్క యథార్థ సారము ఆత్మ సారం నీ సారం ఇదే ఆ నీడ వంటి రూపంలో స సారము లేదు ఇదే సారము ఇది హోవాచార అని చెప్పాడు ఈ మంత్రాన్ని జీవుడికి ఫేవరబుల్గా పోర్ట్ చేస్తున్నాడు అంటే అప్పుడు ఆచార్యులు చెప్తున్నారు అసంభవా ఈ మంత్రం జీవుడు ఎన్నడో అవదని చెప్తున్నాడు ముందు పూర్వపక్షం చూద్దాము పూర్వపక్షం ఎలా ఉన్నది అత్రీ సంప్రసాద శబ్ద శృత్యంతరే సుషుప్తావస్థాయా ద్రష్టవాదవస్థావంతం జీవం శక్నోతి ఉపస్థాపర్ంతరం ఈ వాక్యం పట్టుకున్నాడు పౌరోపక్షి పక్షులు అంటారు వేళ ఈ కోర్టు చుట్టూ తిరిగే కోర్టు పక్షులు అంటే పక్షులు బహువచనం ఏకవచనం ఏంటి పక్షి పక్షి అంటే పక్షము గలవాడు పక్షి రెక్క గలది అది పక్షి వీడు కూడా ఒక పక్షమును భజిస్తాడు కనుక వీడు కూడా పక్షి పక్షవు అస్య రెండు రెక్కలు దీనికి ఉంటాయి కనుక అది వీడు పక్ష కాబట్టి వీడు పక్షి అయ్యాడు సమాసంలో ఏకవచనాలకి ద్వివచనాలకి తేడా కనపడదు అంటే పక్షి అంటే పక్షము గలవాడు ఏదో ఒక పక్షాన్ని పట్టుకు వెళ్లాడుతూ ఉంటాడు సో ఎనివే పుర్వపక్షి అంటారు ఈ పుర్వపక్షి అంటాడు ఇక్కడ సంప్రసాద ఉంది కదా ఈ సంప్రసాద పరామర్శ వాక్య పరామర్శ చేస్తోంది దేన్ని పరామర్శ చేస్తుంది ఏదైతే దహర ఆకాశమో దానికి పరామర్శ ఉంది దాంట్లో సందేహం లేదు ఆ పరామర్శ యహ ఏష సంప్రసాద సేమ్ కాబట్టి ఆ దహర ఆకాశమే ఈ సంప్రసాదము ఈ సంప్రసాదమే ఆ దహార ఆకాశము దాంట్లో సందేహం లేదు ఇప్పుడు సంప్రసాదం జీవుడైతే దహార ఆకాశం ఏమిటవ్వాలి జీవుడు అవ్వాలి అది పూర్వపక్షం ఓకే సంప్రసాదం జీవుడు మీకు ఎలా తెలుసండంటే ఇంకో శృతుందయా ఇప్పుడు కూడా మీకు గీతలో ఒక శ్లోకంలో పదానికి అర్థం తెలియకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ పదానికి అర్థం గీత ఈజిప్ సోన్ లెక్సికన్ యోగి అంటే ఎవరని అడిగారు యోగి అంటే ఎవరు అంటే ఇలా గడ్డాలో మీసాలు పెట్టుకుని గాలి పీలుస్తూ అలా కాదు అది కాదు గీతలో చెప్పిన యోగి అది కాదు మరి గీతలో యోగి డెఫినేషన్ ఏమిటంటే యోగి సమలోష్టాశ్మకాంచన ఎవడైతే మట్టిబిడ్డ రాతి ముక్క బంగారము మూడింటినీ సమానముగా చూచివాడు వాడు యోగి కాదండి మాకు తెలుసున్న యోగి ప్రాణాయామాలు చేస్తాడు మీ యోగి వేరు ఆ యోగి ఉన్నాడు మేమే ఆ యోగిని మేమేం కాదనం గీతలో యోగి అంటే హౌ డు యూ నో గీత ఈజ్ ఇట్ సోన్ మెక్సికన్ అదేవిధంగా సంప్రసాద అంటే అర్థమేంటి జీవుడు జీవుడు అవుతుందా కదా జీవుడే ఎలాగా పూర్వపక్షం చెప్తున్నాను ఎలాగా అంటే ఇంకో శృతింది ఆ శృతిలో ఆ శృతి ఎక్కడ వచ్చిందంటే ప్రజాపతి ఇంద్ర సంవాదంలో వస్తుంది బృహదారంతంలో కూడా వస్తుంది అక్కడ స్పష్ జ్యోతిర్బ్రాహ్మణంలో వస్తుంది అక్కడ స్పష్టంగా జాగ్రత్త స్థాపనుడు స్వప్నాలను చూచువాడు నిద్రపో నిద్రపోయిన సంప్రసాదుడు అని స్పష్టంగా నిద్రావస్థను చెంది ఉన్న జీవుడు అనే అర్థంలో సంప్రసాద శబ్దాన్ని ప్రయోగించినారు ఓకే నిద్రావస్థ ఎందున్న జీవుడు వీరికి సంసారం ఏమి నిద్రలో నిద్రలో సంసారం ఉండదు ఈ రాగము ద్వేషము కాలుష్యాలు అన్నీ పోతాయి నిద్రావస్థలో ఉన్న జీవుడికి సంప్రసాదుడు అని అక్కడ ప్రయోగించారు అలాగే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమి లేదు ఆ సంప్రసాద శబ్దానికి అర్థం అనే సమస్య లేదు అక్కడ అక్కడ ప్రకరణాన్ని బట్టి ఇది జీవుడే అదే సంప్రసాద శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు కాబట్టి ఇది కూడా జీవుడు అదే జీవుడంటే సుషుప్తావస్థను పొంది ఉన్న జీవుడు కదా అంటే అయినా జీవుడు జీవుడే కదా సుషుప్తావస్థను పొంది జీవుడే జాగ్రత్త ఉన్నవాడిని సంప్రసాదుగా అన్నారు సుషుప్తావస్థను పొంది ఉన్న జీవుడినే సంప్రసాదుగా అన్నారు అయితే కాదు కదా కాబట్టి సంప్రసాద శబ్దము జీవుడని అర్థము గలది కాబట్టి ఇక్కడ ఏష సంప్రసాద అంటే ఏషీవ ఈ పరామర్శని బట్టి ఇది జీవ పరామర్శ దీన్ని బట్టి దహర ఆకాశము జీవుడే అని వ్యాఖ్య ఇక్కడ సంప్రసాద శబ్దము ఇంకొక శృతి వాక్యంలో సుషుప్తావస్థ ఎందు కాబట్టి అదే సందర్భాన్ని బట్టి ఆ సుషుప్తావస్థతో కూడిన జీవుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి సంప్రసాద శబ్దానికి అర్థమేమిటి జీవుడు ఇలా అర్థాంతరం పరమాత్మాని మరొక అర్థం నువ్వు చెప్పడానికి వీళ్ళేది తరీరం వ్యపాశ్రయస్ జీవస్ శరీరాత్ సముత్నం సంభవతి పైగా ఎక్కడో ఇంకో శృతిలో సంప్రసాద హాంటి జీవుడు కనుక ఇక్కడ కూడా సంప్రసాద హాంటి జీవుడు అని ఒక హేతువు అంతేకాదండి పక్కనే ఉంది శరీరము నుండి పైకి లేచాడు శరీరము నుండి పైకి ఎవడు శరీరంలో ఉండేవాడు లేస్తాడు ఇంట్లో ఉండేవాడు ఇంట్లోంచి బయటకు ఇంట్లో ఎవడు ఉంటాడు గృహస్థుడు ఉంటాడు శరీరంలో ఉండేవాడు ఎవడు జీవుడు ఆ జీవుడు పైకి లేచాడు శరీ దేవుడు ఉండడు శరీరంలో శరీరంలో దేవుడు ఉంటాడండి దేవుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఎక్కడో ఉంటాడు లేకపోతే తిరుపతిలోనో లేకపోతే కాశీలోనో ఎక్కడో ఉంటాడు శరీరంలో ఎవడు ఉంటాడు ఓన్లని దేవుడు ఎక్కడో ఉంటాడు అంతటా ఉంటాడు కానీ ఇప్పుడు అంతటా ఉన్నవాడి గురించి కాదు మాట్లాడుతూ ఉంటాడు శరీరంలో ఉన్నవాడి గురించి మాట్లాడుతూ శరీరం నుంచి పైకి లేచాడు కనుక శరీరమును ఎవడు ఆశ్రయించి వాడే వాడు జీవుడే కాబట్టి ఇక్కడ సంప్రసాద అంటే జీవుడు ఉదాహరణ యథా ఆకాశవ్యపాశ్రయాణం వాయువాదీనా ఆకాశాత్ముత్థానం తద్వత్ దృష్ఠం వాయువు ఆకాశము నుండి ఉంటుంది ఆకాశంలో పైకి లేస్తుంది ఆకాశము నుండి పైకి లేస్తుంది వాయువు అలాగే తేజస్సు ఆకాశమునందు ఉంటుంది ఆకాశము నుండి పైకి లేస్తుంది తేజస్సు వేడి అదేవిధంగా దేహమునందు ఉంటాడు జీవుడు దేహం నుంచి పైకి లేస్తాడు కాబట్టి ఇక్కడ సంప్రసాద అంటే జీవుడు ఇంకో తోట చెప్పిన జీవుడు పైగా అస్మాత్ శరీరాత్ సంత్యా అనే మాట్లాడతూ కూడా ఇడు జీవుడే యథా అదృష్టోకే పరమేశ్వర విషయ ఆకాశశబ్ద పరమేశ్వరధర్మ సమభివ్యాహారాత్ ఆకాశో వైనామా నామరూపయోర్నిర్వహిత ఇచ్చేవమాదవు పరమేశ్వర విషయ అభ్యుపగయ భవిష్యతి అంటే పోలిక కంపారిజన్ అనమాట ఈ ఆర్గ్యుమెంట్స్ లో నాకంటూ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకపోతే నా వైపు నాకంటూ స్వతహాగా ఆర్గ్యుమెంట్ ఏమీ లేకపోతే అప్పుడు ఎలా మరి నువ్వు అప్పుడు అలా అన్నావు కదా నువ్వు అప్పుడు అలా అన్నప్పుడు ఇప్పుడు ఇలాగే నేను అంటాను అని అలాగే సో అయ్యా మీరేమన్నారు లోకంలో అయితే ఆకాశ శబ్దానికి అర్థం అయితే లేదు లోకంలో కానీ ఉపనిషత్తులలో ఆకాశ శబ్దానికి అర్థం ఉంది ఎలాగా అంటే యథావై నామరూపయో నిర్వహిత ఇచ్చే ఇత్యాది వాక్యాలలో ఆకాశ శబ్దానికి పరమేశ్వరుడు అని అర్థం ఉంది లోకంలో ఎక్కడా లేదు ఎవడైనా అడిగి చూడండి ఆకాశం అంటే ఏమిటి అంటే దేవుడు అని చెప్తాడా ఎవడైనా ఎవడో చెప్పే ఉపనిషత్తుల్లో ఉంది లోకంలో లేకపోయినా ఉపనిషత్తుల్లో ఉంది కనుక ఆకాశము అంటే దేవుడే అని అలాగే లోకంలో లేకపోయినా ఉపనిషత్తులలో ఉంది కనుక ఆకాశం అంటే జీవుడే నేనంటాను ఇప్పుడు అక్కడ దేవుడు లేదు జీవుడు లేదు ఆకాశం ఉంది ఏమండి ఈ ఆకాశాన్ని పట్టుకుని దేవుడు అని నువ్వంటావు ఎందుకని ఉపనిషత్తుల్లో ఉంది కాబట్టి నేనంటాను ఆకాశమే జీవుడు ఎందుకల్లా అంటే ఉపనిషత్తుల్లో ఉంది కాబట్టి ఉపనిషత్తుల్లో ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఎక్కడి నుంచి రాదు అంటే ఇక్కడే ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్ అదేమిటది జీవుడు ఆ జీవుడు జీవవాక్యం దేన్ని పరామర్శ చేస్తోంది యహ అని దహర ఆకాశాన్ని పరామర్శ కాబట్టి ఆకాశం ఏమిటవుతుంది జీవుడవుతుంది అరే ఆకాశ శబ్దానికి జీవుడనే ప్రసిద్ధి లేదురా అంటే ఆకాశ శబ్దానికి ప్రసిద్ధి మాత్రం ఉందా లేకున్నా నువ్వు వాళ్ళు పెట్టుకున్నావా లేదా అలాగే అర్థం లేని అర్థం దేవుడని కుదిరినప్పుడు లేని అర్థం జీవుడని కూడా కుదరుతుంది కాబట్టి జీవుడే తస్మాత్ ఇతర పరామర్శాత్ దహరోస్మిన్నంతరాకాశ్ర ఏ జీవ ఉచ్యతే కాబట్టి ఏష సంప్రసాద ఇత్యాది వాచ్యశేషలో జీవునికే పరామర్శ ఉన్నది ఏది తరువాత పరామర్శ చేయబడుతుందో అది ముందు ప్రతిపాదింపబడి ఉంది తీరాలి కనుక ముందు ప్రతిపాదించినది దహర ఆకాశము కనుక ఆ దహర ఆకాశము భూతాకాశం ఎలాగూ కాలేదు కనుక అది జీవుడే అవుతుంది అర్థమైనా అంటే వారి తాత్పర్యం ఏంటంటే ఇక్కడ ఉండిది జీవుడు అది లెక్క ఇప్పుడు నాస్తికుడు ఏమంటాడంటే దేవుడు లేడు ఏది లేడు జీవుడే ఉన్నాడు నాస్తికుడు అంటే ద్వైత అంటాడు జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు జీవుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ ఉన్నాడు అనే ఉన్నది దేవుడు వాడే ఇక్కడ ఉన్నాడు అక్కడ అక్కడ ఉన్నాడు అని నువ్వే చెప్పావు కాబట్టి దానికి ఇంకా విచారం లేదు ఇక్కడ కూడా వాడే ఉన్నాడు అని అద్వైతం అదే అద్వైతం ఉంటుంది కాబట్టి ఇది పూర్వపక్షం ఇది జీవపూర్వపక్షం జీవుణ్ణి స్థాపించే పూర్వపక్షం ఎంతసేపటికి ఈ ఆచా ఈ ద్వైతాచార్యులకి ఆ జీవుణ్ణి నిలబెట్టడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవుణ్ణి నిలబెట్టాలి జీవుణ్ణి మీరు మింగేస్తే మీకు అద్వైతంలో పడిపోతుంది వెళ్ళిపోయే ద్వైతమేముంది మీకు అసలు ప్రసంగమే ఉన్నది ఆ ప్రసంగం ఏమిటంటే ఇప్పుడు స్వప్నం స్వప్నంలో వీడు ఒక పాత్రలో ఉంటాడు జాగ్రత్త అవస్థలో రాజై ఉంటే స్వప్నావస్థలో బిత్సగాడు అయి ఉంటాడు స్వప్నావస్థలో బిత్సగాడు సత్యమా అసత్యమా అసత్యం మీరు స్వప్నావస్థలో బిచ్చగాడు అసత్యము అని కనుక మీరు తలకాయి ఊపితే జాగ్రత్త అవస్థలో రాజు కూడా అసత్యము అని మింగేస్తాడు హీ విల్ డివాల్వ్ ఎందుకంటే స్వప్నావస్థలో బిచ్చగాడు ఎలాగ భాషిస్తున్నాడో జాగ్రత్త రాజు కూడా అలాగే భాషిస్తున్నాడు వాడితో మనం ఆర్గ్యూ చేసి నిలబడలేము కాబట్టి వాడిని నిలదొక్కే ఉపాయం ఒక్కటే ఉంది అదేమిటంటే స్వప్నావస్థలో బిచ్చగాడు అసత్యమే కదా అని వాడంటే నో సత్యమే స్వప్నావస్థలో బిచ్చగాడు సత్యమే అదేలా కదా అంటే సత్యం అనిపించాడా లేడా అనిపించాడు సత్యం స్వప్నావస్థలో మెచ్చగాడు సత్యం ఇప్పుడు ఇంకా మీరేం చేస్తారు ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో రాజు అసత్యం అని చెప్పేందుకు నీకు మీకు బేసిస్ లేకుండా అయిపోయిందిగా దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్టాప్ దిస్ అద్వైటీ అని ఒక ఆచార్యుడు ఆ మూడంలో ఆయన ఆ సిద్ధాంతాన్ని అలా ప్రవచించాడు ఆయన ఆయన చెప్పాడు అయితే రజ్జువు దగ్గర సర్పం లేదు అని వాడు అంటాడు నువ్వు వెంటనే కలక ఊపుకు సర్వం సర్వత్ర రజ్జువులో సర్ప యొక్క అంశం ఏ కొద్దో ఉందని చెప్పు అలా చెప్పారు అన్ని అంతటాలు ఉంటాయి అన్నీ అంతటాలు ఉంటాయంటే ఇప్పుడు ఆ అప్పులలో పృథివీ ఉందా లేదా పంచీకరణం అప్పుల్లో పృథివీ ఉంది పృథిలో అప్పులు ఉన్నాయి తేజస్సులో అప్పులు ఉన్నాయి అప్పుల్లో తేజస్సు ఉంది అన్ని అంతటాలు ఉన్నాయి సర్పంలో రజ్జువు ఉంది రజ్జువులో సర్పం అంచ చేతనే ఒకదానం ఒకటి పోలున్నాయి అన్నీ అంతటా ఉన్నాయి కాబట్టి లేదని నువ్వు అనకు లేదని అంటే వీడు వీడు అన్నాడు స్వయుచ్ఛాంతర అంటే వాడి పక్షం వాడే అన్నాడు అదేంటంటే రజ్జువులో సర్పం లేదు కదా అలా అనందు నువ్వు ముందు నీ మైండ్ని క్లారిఫై చేసుకో రజ్జువులో ఏదో మోస్తరుగా సర్పావయవములు కలవు అని చెప్పు ఎప్పుడైతే నువ్వు రజ్జువులో సత్వం కొద్దో గొప్ప ఉంద నువ్వు అంటారో అద్వైతికి దృష్టాంతం లేకుండా పోతుంది స్వప్న స్వప్న పురుషుడు సత్యమను అంటే వాడికి మోడల్ లేకుండా పోతుంది కాబట్టి అద్వైతం నిలబడదు దిస్ ఇస్ ది రిలీవేటు హోల్డ్ ఆన్ టు ద్వైత అని వాళ్ళు ఆచార్యులు అలా చేశారు ఈ స్వప్నంలో పురుషుడు సత్యమని మధ్వాచార్యులు చెప్పారు రజ్జువులో సర్పాంశాలున్నాయని రామాను విచారి ఇలాగ చెప్పి సిద్ధాంతాన్ని ఇలా పెట్టి పైన కర్మకాన్నిని పెంచుకుంటూ పోయారు ఎందుకంటే దీంట్లో నిలబడ్డం కష్టము అక్కడ బలం చేసుకుంటే ఊరేగింపులు కళ్యాణాలు అవన్నీ అక్కడ బలం చేసుకుంటే ఈ సిద్ధాంతం గురించి ఎవడు పట్టించుకోవడం జనానికి ఎవరికి వెళ్తా ఎవరికి కావాలి అని ఇలాగ కలగాపోవని చేసేసుకుని అవి బలం చేసి కూర్చున్నారు నేను ఇవాళ కొంచెం ఫ్రాంక్గా చెప్పేశాను మీకు నాకు మూడు మాడలు వేశాను కాబట్టి చెప్పాను నాకు అభిప్రాయం ఏమిటంటే ద్వైతాభినివేశం జీవుణ్ణి నిలబెట్టాలి జీవుడు లేకపోతే భక్తికి భంగం వచ్చేస్తుంది జీవుడు ఉండాలి జీవుడు లేకపోతే భక్తి ఎక్కువ ఉంటుంది అని ఒక అభినివేశం అయితే వీళ్ళందరికీ సమాధానం చెప్పాడు రవీంద్రనాథ్ ట్యాగూర్ ఆయన ఏమన్నాడంటే భక్తి ద్వైతంతో ఆరంభమై అద్వైతంలో ముగుస్తుంది అందుకే భక్తి ద్వైతంతో ప్రారంభమవుతుంది ఐ లవ్ యూ అంటాడు అంటే ప్రేమ ఉండవే భక్తి అన్నా ప్రేమన్నా ఐ లవ్ యూ అప్పుడు ఆ మాట అనే స్టేజ్లో ఆ క్షణానికి ముందు ఆ క్షణంలోనూ ఇంకో కొద్ది క్షణాల వరకు కూడా పెట్టుకోండి ఇద్దరు వేరువేరు కానీ ఆ తర్వాత ఆ లవ్ కల్మినేట్ అయినప్పుడు వేర్వేరు కాదు ఇద్దరు ఒకటే కాబట్టి అద్వైతంతో ఆరంభం అవుతుంది ద్వైతంతో ఆరంభమై అద్వైతంలో ముగుస్తుంది అని వాళ్ళు ఏమంటారు ద్వైతంతో ఆరంభం అవుతుంది ద్వైతంలోనే ముగుస్తుంది ఏవో ఇలాగే ఉంటాయి ఆచార్యుల యొక్క వాదాలు ఇలాగే ఉంటాయి ఆచార్యులు అంటే ఆచార్యం వన్యులు బంధితం వన్యులు రియలైజ్ అవ్వడం అంటే ఒక స్టాండ్ తీసేసుకుని కూర్చుంటారు దీనికోసం రామానుజల దాకా ఎందుకు ఒక అద్వైత వేదాంత పీఠం అధిపతిని తీసుకోండి మీరు హీ ఈవెన్ హీ కెనాట్ టేక్ టు అద్వైత ఎందుకంటే సో మచ్ ద్వైత స్ట్రక్చర్ పెట్టుకుంటాడు అంత ద్వైతా స్ట్రక్చర్ పెట్టుకున్న తర్వాత అద్వైతంలో గమ్ముని ఉరకలేదు కానీ మిమ్మల్ని మీరు తాళ్ళు కట్టేసుకుంటే పరిగెత్తగలరా పరిగెత్తి శక్తి ఉన్నా పరిగెత్తలేదు ఆ తాళ్ళు అన్నీ కట్టేసుకుంటుంటారు అద్వైతం దాకా ద్వైతాచార్యుల దాకా వాళ్ళు అక్కర్లేదు అద్వైతాచార్యులే ఏమని చెప్తాడంటే ఇప్పుడు యజ్ఞదాన తపస్కర్మ నా త్యాజ్యం కార్యమేవత ఉంది దానికి ఒక ఆయన చెప్తున్నాడు చెప్తూ ఆయన ఏమంటున్నాడు యజ్ఞదాన తపస్కర్మ వదిలిపెట్టేయాలనే వాళ్ళు చెప్తారు అదేమీ సరికాదు అవి చేస్తూనే ఉండాలి అదే అద్వైత లంతం అంటే ఆయన సొంత అభిప్రాయం చెప్తున్నాడు అక్కడ శంకర్లు ఏం చెప్పారు అక్కడ త్యాగము ఎవరికి పట్టుకోవడం ఎవరికి ఆ విభాగము వివేకము ఇవన్నీ ఆ అక్కర్లే అసలు ఏం చెప్పారో చూసుకోవచ్చుగా గీత భాష్యం చాలా గూఢంగా చాలా చాలా గంభీరంగా ఉంటుంది కానీ భాష సరళంగానే ఉండొచ్చు కానీ తత్వం చాలా గంభీరంగా ప్రతిపాదన చేస్తారు కొంచెం ఓపిక్గా కూర్చుని ఆ పద్దెనిమిది అధ్యాయంగా పొడుగాడి ఉంది అదంతా ఒక్కసారి చదువుకుని పూర్వాపరాలను నాలుగైదు సార్లు గేరీజ్ వేసుకుని అప్పుడు చెప్పాలి కానీ ఇంకా గాలిపాటంగా చెప్పుకుంటూ పోయేప్పుడు ఏదో వస్తుంది అంతకుముందు తన సంస్కారం ఏముందో అదే వస్తుంది ఆ సంస్కారంలో ద్వైతం ఎక్కువ ఉంటే ద్వైతమే మీకు ద్వైతవాసమే ఉంటుంది అదేతమే ఈశ్వరానుగ్రహాదేవ హుసాం అద్వైతవాసన భక్తి ముఖ్యం జ్ఞానం ముఖ్యం కాదంటాడు అంటాడు అలా అంటాడు భక్తి ముఖ్యం అని ఊరుకోడు భక్తే ముఖ్యం జ్ఞానం కాదు అంటారు శ్రీకృష్ణుని మహి జ్ఞానేన సదృశం పవిత్ర మహి విద్యత అవును మరి అలాంటి జ్ఞానం ఉంటేనే ఈ భక్తి కుడుతుంది అంటాడు మొత్తానికి భక్తి జ్ఞానాన్ని ఒక స్టెప్ కింద పెడతాడు వాడు ఎప్పుడైతే జ్ఞానాన్ని ఒక స్టెప్ కింద పెట్టాడో ఇంకా అద్వైతం కూడా ఆ ఒక స్టెప్ కింద పెట్టి భక్తి భక్తి అంటే ఆ భక్తిలో ఇంకా మీరు జ్ఞానం పక్కన పెట్టి భక్తి ఇంకా దాంట్లో చాలా లిటరేచర్ వచ్చేస్తుంది సో ఆ భక్తి భక్తుడు ఈ దేవుడు ఉంటాడు దేవుడు భక్తుడు తనని ఆశ్రయించటానికి సౌకర్యం చేసి పెడతాడు ఆశ్రయ సౌకర్యాపాదనం చేస్తాడు దేవుడు చేస్తాడు భక్తుడు తనను తేలికగా ఆశ్రయించటానికి వీలుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు అని ఒకటే తర్వాత శరణాగత వాత్సల్యం ఉంటుంది దూడ మీద ఆవుకి ప్రేమ ఉన్నట్టుగా శరణాగతుడి మీద దేవుడికి వాత్సల్య లక్షణమైన ప్రేమ ఉంటుంది వత్స వత్స దూడ అలాంటి ప్రేమ ఉంటుంది తర్వాత అది ఇలా ఇలాగా చాలా పెద్ద పెద్ద సమాసాలతోటి బోల్డ్ అంత లిటరేచర్ని క్రియేట్ చేసేస్తారు విరహ ఉంటుంది భక్తుడికి దేవుడికి దూరం అయినప్పుడు విరహానుభవం ఉంటుంది అంటూ ఇలాగా అలా అలా డెవలప్ చేసుకుంటూ పోతాడు ఈ యుక్త పుస్తకం తయారై తయారయ్యేప్పటికీ ఇప్పుడు జీవుడనేది మిథ్య జీవుడనేవాడు అసలు లేడు ఆ కిల్యభావమంతా కూడా అజ్ఞాన కల్పితము అని ఢంకా బుజాయించి చెప్పగలుగుతాడా ఉండే చేరువా అలా చెప్పడానికి అలా చెప్పాలంటే వాడు నిర్భీకుడు అయి భయం అనేది ఎరగనివాడు అయి ఉండాలి కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి ఎనివే కొంచెం టాపిక్ డైగ్రెస్ అయింది సో జీవుడే ఇక్కడ జీవ ఉచియతే ధరాకాశ అంటే జీవుడే ఇది చేైతదే వం ఇది ఇలాగా కాదు ఇది ఇలా కాదు కస్మాత్ all your argument is is impossible it is wrong అసంభవాల్ యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇట్ ఇస్ రాంగ్ నహి జీవహ బుద్ధ్యాధి ఉపాధి పరిచ్ఛేదాభిమానీ సన్న ఆకాశేనా ఉపమీయేత ఈ దహరాకాశమును మహాకాశంతో పోల్చారు ఈ మహాకాశంలో ముల్లోకాలున్నాయి ఆ మహాకాశం ఎంతదో అంతది అని పోల్చిపెట్టారు ఈ దహారాకాశం జీవుడైతే ఈ మహాకాశంతో పోల్చడం అనేది అసంభవం అవుతుంది జీవుడే దహారాకాశము అంటే వాడు ఎంత ఉంటాడు ఎంత ఉంటాడు ఆ ఇంత జీవుల్లో వారి సుఖ దుఃఖాలు వారి కర్మ ఫలాలు వాడి వాసనలు వాడి సంస్కారాలు ఉంటాయి తప్ప పృథివీ తేజ వాయు ఆకాశ ముల్లోకాలు దాంట్లో ఉంటాయండి బ్లూ కలర్లో ఏ ఉండవు కాబట్టి దహర ఆకాశమును మహాకాశంతో పోల్చారు కనుక దహర ఆకాశము జీవుడే అయితే జీవుడంటే ఈ బుద్ధి నేను ఈ ఇంద్రియములు నేను ఈ దేహము నేను అని పరిచ్ఛిన్నమైన దేహము ఇంద్రియములు బుద్ధి ఇవన్నీ కలిసి ఉంటాయి ఈ దేహేంద్రియ మనస్ సంఘాతంతో అభిమానం పెట్టుకుని ఇదే నేను అనుకునే వాడి యొక్క దహరాకాశాన్ని మా అక్కడ ఓపెసంత ఆకాశం ఉంటుంది గుండెలో ఎలా కొట్టుకుంటూ ఉంటుందో పెసరవంత ఆకాశం ఆ విసరవంత ఆకాశం కొంచెం తగ్గినట్లయితే వీడు డాక్టర్ దగ్గరికి పోవాలి హాస్పిటల్కి పోవాలి అక్కడ ఐసీయూలో పెడతారు ఆ ప్రసరంత ఆకాశానికి కొంచెం తేడా వస్తాయి ఆ ప్రసరంత అది వీడి బతుకుడు ఈ జీవుడు వీడు మహాకాశంతో పోలికేమిటండి వీడికి వీడు దీనుడై అభాగ్యుడై ఇలా చేతులు కట్టుకుని నిలబడతాడు ఐసీయూ గేటు నుండి ఈ దీనికోసం నిజంగా మనం ఎలా ఉండాలంటే ఐసీయూలు ఇది పెట్టుకోకూడదు అందుకోసం చెప్పేది ఆ ధైర్యంలో పడకూడదు ఐసీయూలో ఏమేదో కరెక్ట్ అయో లేకపోతే ఏదో ఏదో కాట ఏదో ట్యాబ్లెట్ ఏదో ఇంట్లో కూర్చోవాలి కానీ నిజంగా ఊరికే అస్తమానం పదిసార్లు టెస్ట్ చేయించుకోకూడదు చేయించుకుంటే వాడు పెట్టేస్తాడు ఏదో ఒకటి మూడు రోజుకు మూడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి బతుకున్నంతకాలం వేసుకోవాలి దానికోసం ఒక అలారం టైం తీసి కూడా కొనుక్కోవచ్చు ఆ పక్కనే దొరుకుతుంది అది కొట్టిన కూడా ట్యాబ్లెట్లు అంటే తప్పనిసరి చేయాల్సి ఉంటుంది కానీ కొంచెం ఈ టైం అనుక్కునే టైం ఇది అందుకోసం నేను అనుకో ఈ టైంలో అనుకోవాలి తర్వాత ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు కొంచెం పరీక్షల అభిమానాల్ని పరీక్షకు పెట్టి దాన్ని త్రోసిపుచ్చేటువంటి ఒక ఉత్సాహాన్ని కలుగుతూ ఉండాలి కాబట్టి ధారాకాశం జీవుడు ఏమిటండి ఎవరికి పోడండి ధారాకాశం జీవుడు ఎందుకు అవుతుంది ధారాకాశము పరమేశ్వరుడే అసమూహం జీవుడు న ఉపాధిధర్మాన్ అభిమన్యమానస్ ధర్మా సంభవంతి పైగా వాక్యశేషలో ఈ సంప్రసాద ఈ సంప్రసాదం విని చెప్పట్లేదు ఆయన అది తరువాత సూత్రాల్లో వస్తుంది సో వాక్యశేషలో అపహత పాపమా అని ఉంది వీడికి పుణ్యం లేదు పాపం లేదు అధహరాకాశానికి అధహరాకాశానికి పుణ్యం లేదు పాపం లేదు జీవుడవుతుందా నెవర్ ఎందుకంటే ఉపాధి ధర్మములను అభిమన్యమానస్య వీడు ఉపాధి ధర్మాలనే తానే అనుకుంటూ ఉంటాడు వాటిని ఎత్తిమే వేస్తూ ఉంటాడు జీవుడంటే మనిషి ఉంటాడంటే బాహ్యంగా చూస్తే ఏదో పెద్ద పొజిషన్లో ఉంటాడు చాలా అందంగా ఉంటాడు మంచి అధికారం ఉంటాడు పెద్ద ఆఫీసర్లో ఇరవై రెండు అధికారంగా ఉంటాడు కై కట్టుకుని మంచి యవ్వనంలో ఉంటాడు లేదా రూపసి అయి ఉంటాడు సుందరాకారం కలిగి ఉంటాడు హెయిర్ స్టైల్ అదే తర్వాత ధనాన్ని బాగా కలిగి ఉంటాడు మంది మార్పులో ఉంటుంది ఒక ఎయిర్ కండిషన్ కారు అది నడుపుతూ ఉంటాడు పెద్ద యూనివర్సిటీ డిగ్రీ కూడా పెట్టుకుని ఉంటాడు పిహెచ్డి ఇచ్చ తర్వాత భార్య పిల్లలతో ఎలా పడితే అలాగా సో టింగు రంగాంతో చాలా ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా ఉంటాడు అయితేనేమి ఈ ఎంత చేసినా ఈ అలంకారాలన్నీ కూడా అది మాలిన్యంతో కూడిన ఘటానికి పైన అలంకారాలు చేస్తున్నట్టయి ఎందుకంటే ఈ దేహం నేను అనే అభిమానంలో ఉంటాడు ఈ దేహమే నేననే అభిమానంలో ఉంటాడు బ్యాంకులో కోట్లు ఉంటాయి బ్యాంకులో కోట్లు ఉంటే మాత్రం అవన్నీ నోట్లో వేసుకుని చుట్టూ కూర్చుంటాడా ఏమీ సో గట్టిగా ఇంకో ముద్ద తింటే కడుపులో కొట్టు కాబట్టి కోటేశ్వరుడు అయితే ఆ కోట్ల పేరు చెప్పి ఒకళ్ళు తొందర కొడు కలహించుకోవడానికి చెప్తే పనికిరాదు వాటి మీద ప్రశ్న పెట్టుకుని అందరూ దానికేసే చూస్తూ ఉంటారు అరే వీటి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి అని మనవడు మనవరాలు కూడా చూస్తూ ఉంటారు అరే దగ్గర కోట్ల రూపాయలు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఈ రోజుల్లో పిల్లలు అలా ఉన్నారు కాబట్టి అందరూ వీళ్ళే పరిశీలిస్తూ ఉంటారు ఉత్తరాదకి ధనభాజాం భీతి అన్నారు శంకట కాబట్టి అలాగంటే పరిచ్ఛిన్నమైన దాని మీద అభిమ దేహమే నేను అనుకుని ఏడుస్తూ ఉంటాడు సో ఉపాధి ధర్మాన్ని అభిమన్యమానస్య అవి నేనే వీడు అనుక్కున్న వాడికి వీడు అపహత పాప అవుతారా ఎక్కడ మనుగో చేారండి ఈ సమాజాలు సత్య సంకల్ప అపహత పాప ఇవే ఇవి ఉపాధి ధర్మములను తన మీద ఆరోపించుకున్నవాడికి ఉంటాయా నెవర్ అవి న సంభవంతి ప్రపంచైతత్ ప్రథమ సూత్రే ప్రథమ సూత్రే అంటే దహర ఉత్తరేభ్య సూత్రం ఆ సూత్రంలో ఈ విస్తారమంతా చెప్పడం అయినది ఆ ఉత్తరేభ్య అంటే దహర ఆకాశ తర్వాత వచ్చిన విశేషణాలని బట్టి ఆ దహరము పరమాత్మయే కానీ జీవుడు కాదు అని చాలా విస్తారంగా అక్కడ చెప్పారు అది మేము విస్త ప్రపంచితం అంటే విస్తారముగా చెప్పడమైనది అతిరేకాశంకా పరిహారాయ అత్రనరుపన్యస్తం అయితే మరి ప్రథమ సూత్రంలోనే జీవుడు కాదు అని మీరు తిరస్కరించారు కదా మళ్ళీ ఎందుకు మొదలుపెట్టారు ఇక్కడ అలా చేయరు జనరల్గా ప్రథమ సూత్రంలో పరిహారం చేసేస్తే మళ్ళీ మళ్ళీ దహరాకాశం అంటే జీవుడు కాదయ్యో అని చెప్పరు అలాగా ఒకేసారి చెప్తారు అంటే అలా కాదండి అక్కడ కొన్ని శంకలను లేవనెత్తి వాటన్నిటినీ కూడా ఆ వాక్య ఉండే విశేషణాలను చూపించి పరిహరించడమైనది ఆ శంకల అతి అధికమైన ఒక కొత్త ఇక్కడ లేవనెత్త ఏమిటా కొత్త అంటే సంప్రసాద అనే ఇంకో వాక్యశేషను చూపించి ఈ సంప్రసాద శబ్దము ఈ దహరాకాశాన్ని పరామర్శ చేసుకోండి అని ప్రస్తావించి ఈ సంప్రసాద శబ్దానికి శృత్యంతరమునందు మరో శృతి జీవుడనే అర్థం ఫిక్స్డ్ గా ఉన్నది కనుక సంప్రసాద జీవుడే కనుక ఇది దాన్నే పరామర్శ చేసుకోండి కనుక ఆ దహరాకాశము జీవుడే అవ్వాలి అనే ఒక కొత్త శంఖొకటి లేవనెట్టాడు కాబట్టి ఈ కొత్తగా లేవనెత్తిన శంకని పరిహరించడం కోసం మాత్రమే ఈ పర్టికులర్ సూత్రం వచ్చింది పఠిష్య ఉపరిష్టాత్ అన్యార్థ పరామర్శ మరి అయితే అసలు పాయింట్ ఇంకా ఆన్సర్ చెప్పనే అసలు పాయింట్ ఏమిటంటే సంప్రసాద శబ్దానికి అన్యత్రా సుశుద్ధావస్థాపన్నుడైన జీవుడనర్థం ఉన్నది సంప్రసాద శబ్దం దహరాకాశాన్ని పరామర్శ చేస్తోంది కాబట్టి ఈ కనెక్షన్ బట్టి బాధరాయన సంబంధం సంప్రసాద అంటే అక్కడెక్కడో జీవుడనర్థం ఉంది ఈ సంప్రసాదాన్ని బట్టి దహరాకాశానికే కనెక్షన్ ఉంది కాబట్టి ఏ B, B బి బి కాబట్టి ఏ ఈక్వల్ అవ్వాలి కాబట్టి దహారాకాశంలో ఈ సంప్రసాదం ద్వారా జీవలక్షణాన్ని కొంత చూపించాలి అని పూర్వపక్షం దాని మీద సమాధానం చెప్పలేదు ఇంకా ఆ పరామర్శ గురించి చెప్పలేదు అంటే ఉపరిష్టాత్ రాబోయే సూత్రంలో ఇది అన్యార్థశ్చ పరామర్శ అని సూత్రం రాబోతోంది ఆ పరామర్శ యొక్క తత్వాన్ని అక్కడ చెప్తారు కాబట్టి కొంచెం వేచి ఉండండి आ सूत्रन दें में पशी उत्तरा आविर्भूत स्वरूपस्तू उतराेत जीवे जीवे संप्रसादू जीवे दहराकाशमू जीवे अर्ग्युं इंका उ అని అన్నట్లయితే టూ నో టూ అంటే రిజక్షన్ ఎందుకంటే ఆవిర్భూత స్వరూప ఆ సంప్రసాదము జీవుడు కాదని జీవభావం నుంచి బయటపడిపోయిన పరమాత్మేది కాబట్టి సంప్రసాదాన్ని కూడా కొంచెం కాక్షస్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా మనం తరువాతి క్లాసులో చూద్దాము మళ్ళీ క్లాస్లో చూద్దాము ఇప్పుడు మొదలు పెడితే అది ఎటు కాకుండా ఉంటుంది మీరందరూ ప్రజాపతి సంవాదం ప్రజాపతి ఇంద్ర సంవాదం మీకు హోంవర్క్ టూ వీక్స్ సెలవులు వేసవి సెలవులు హోంవర్క్ ఏమిటంటే ప్రజాపతి ఇంద్ర సంవాదం అంతా ఒక్కసారి చదివేయటం లేదా వినగలిగితే కొద్దివప్పు వింటే కూడా మంచిదే చదివేస్తే ఇక్కడ విచారం పెద్ద విచారం ఉన్నది మంచి విచారం ఇప్పుడు ఈ విచారాలన్నీ ఇలాగే ఉంటాయి జీవా ఈశ్వర పరమాత్మ సో చాలా మంచి విచారం ఇది దీన్ని మనం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణిమలో